మహాసంకల్ప వికల్పాభ్యాం క్షోభయ చిన్మయ ఉపశమ విగ్రహే కాబట్టి సంకల్ప వికల్పములో చిత్తాన్ని శ్రదింపజేసుకోకుండా నువ్వు చిన్మయుడవయ్యి ఉపశమించి ఆనంద విగ్రహ ఉడవయి ఉండవలసింది సజైవ జానం సర్వత్ర ఏ కాలంలో సకల కూడా నువ్వు ధ్యానాన్ని వదిలేసి మాకించి ధృవీహారయ్యేకించి కూడా హృదయంలో నువ్వు ధరించద్దు ఆత్మాత్మ ముక్తయ్యేవాసి నువ్వు ఆత్మస్వరూపణపై ముక్తుడు పోతున్నావు కింద కరిషసి విమర్శించి ఏం చేస్తావు కాబట్టి ఇక్కడ విమర్శించడం ద్వారా ఉపయోగం లేదు అన్నవాడు వివరిస్తాడు విన్నవాడు విమర్శిస్తాడు అని అమ్మ చెప్తాను నిజమ ధ్యానం సర్వత్రా మాసించి గురిధారయ ఆ ధ్యానాన్ని హృదయంలో ఉంచుకోవద్దు ఆత్మాత్మ ముక్త వాసి నీవు ముక్తులవై ఉన్నావు అని ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ఆరు శ్లోకాలని కనుక మనం తీసుకున్నట్టయితే వీటిల్లో అదే నేను నేను కాను అనేటువంటి భావాలకు లాగా లేదు ఈ భాగాన్ని వదిలేసింది అంతా కూడా ఆత్మయ అనే నిశ్చయంగా ఉండు నిస్సంకల్ప సుఖ అప్పుడు నిష్కల్ప నిస్సంకల్పతో ఉండు ఈ అజ్ఞానం వల్లే విషయం పరమార్థం ఏంటంటే ఒక్కడవే తహా అన్యోనాస్తి నీకంటా వేరే వాడు ఎవరూ లేరు సంసారం కావచ్చు సంసారం లేని వాడు కావచ్చు ఈశ్వరుడు కూడా లేడు నీకంట లేరు భ్రాంతి మాత్రమే నిశ్వం విశ్వం అంటూ కూడా భ్రాంతిలో కూడుకున్నది నటించి నకి నిశ్చయ్యి దాని నిశ్చయంగా ఎప్పుడచ్చాయి నీకు ఆ నిర్వాసన స్ఫూర్తి మాత్రమే నటించి నువ్వు నిర్వాసనతో స్ఫూర్తి మాత్రమై కించిత్గా ఉండి శమిస్తూ ఉంటావు సంసారం అనేటువంటి సముద్రంలో నువ్వు ఒక్కడే ఉన్నావు ఉంటావు ఉండబోతావు నీకంటే అన్యం ఏదీ లేదు ఎన్నం ఏదీ లేదు ఇవి అవిడవి సర్వత్రా సముద్రమైన వాడివి అవి అందువల్ల నువ్వు చిత్తాన్ని అనవసరంగా ప్రభావ పెట్టుకోవద్దు సంకల్ప వికల్ప లాంటివి తీసుకోవద్దు ఉపశమించు సుఖంగా ఉండు నీలో నువ్వు ఆనందాన్ని అనుభవించు ఇది రాముడి యొక్క లక్షణాలు చెబుతూ అజాత రామాయణంలో రామో అనగా చతి నీతి నానుశోచతి ఆకాంక్ష త్యజతి నో నరోతి ఆనందమూర్తిరచ పరిణామహీన మాయాగుణానుగతా విభాసి అని ఆకనాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఆనందం యొక్క స్వరూపం ఏమిటి అంటే మా మాయను పొందడమే ఆ మాయ నుంచి దూరం అయిపోవడమే ఆ మాయ కూడా భగవతత్వం అని చెప్పేసి తెలుసుకోవడమే సజైవ జానం సర్వత్రి ధృజ్విహారయ్య అసలు ఏమాత్రం ధ్యానాన్ని హృదయంలోంచి కూడా ఉంచుకోవద్దు ఆత్మా తో ముక్త అయ్యే నువ్వు ఆత్మగా నువ్వు ముక్తులువై ఉన్నావు ఏం విమర్శ కలిససి ఏం చేస్తావు నువ్వు విమర్శించడానికి లేదు లేదు నువ్వు అదే అయి ఉన్నావు ఈ గంట అన్యమైంది ఏదీ లేదు ధ్రాంచు వల్లనే విషయం ఏర్పడింది ఈ భవం అంతా కూడా అసలు నువే అయినావు వేరుగా ఎవరు లేరు అప్పుడు సంకల్పం ఎందుకు విఫలమైన ఎందుకు దుఃఖం ఎందుకు బాధ ఎందుకు ధ్యానం ఎందుకు తపస్సు ఎందుకు అని ఒక ప్రత్యేకమైన స్థితి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి నీవు త్రిపుటి ఉన్నంత వరకు అద్వైత సిద్ధి పొందలేవు అనే ఒక విషయాన్ని చెబుతాడు జాత జానము జయము అనేటువంటి త్రిపుటి ఉన్నంత వరకు అద్వైత సిద్ధి పొందలేదు అని చెప్పేసి తెలుసుకున్నాము అంటారు ఇందులో అంటే ఇక్కడ నీవు చూసేవాడి కంట అభినుడివి కాదు దృక్కు ద్రష్ట దృశ్యము మూడు ఒకటే ఈ మూడు మూడుగా అనుకున్నప్పుడు కేవలం సిద్ధాంతం కోసం మనం గటట్టుకుంటున్నావు ఆ రకమైన సిద్ధాంతం కోసం విడగొట్టుకోవడం వల్లనే సోహం మని నాహం మని అంటున్నాం మనం కాబట్టి ఆ సోహం అన్నా నాహమ్మ విడగొట్టుకున్నట్టే అటువంటి విభాగం అనేటువంటి వదిలేసాయి నువ్వు విశ్వంతో పరమాత్మ అజ్ఞానంతో ఈ విషయమంతా కూడా ఏర్పడుతోంది విషయం తెలుసుకో నీకంటా సంసారి వేరు ఈశ్వరుడు వేరు కాలేదు నీ భ్రాంతి మాత్రంతో ఈ విషయం ఏర్పడింది వాసన లేకుండా స్ఫూర్తి మాత్రమై ఉండు ఉండదు అక్కడవే నీ ముందుగా వెనక్క నీతో కానీ ఎవరు లేరు బంధం ఏమిటి ఇప్పుడు మోక్షం ఏమిటి అందువల్ల సంకల్ప వికల్పం అనేటువంటి వదిలేసేయి ఆనంద విగ్రహం ఉండు నీవే ఆనందముగా ఉండు ధ్యానం కూడా ఏవ చేసే చేయవద్దు హృదయంలో ఎవరిని ధరించవద్దు నువ్వెప్పుడు ముక్తుడు పోయి ఉన్నావు నువ్వు విమర్శించేది లేదు చేయగలిగేది లేదు అంటే దేనితో కూడా నీకు సంబంధం లేదు నువ్వు ద్రష్టవి కాదు దృశ్యానివి కాదు దుఃఖవి కాదు ఈ మూడు కాదు అప్పుడు నువ్వు చూసేది ఏమిటి వివరించేది ఏమిటి విన్నదేది కన్నదేది ఈ రకమైనటువంటి ఒక స్థితిని తీసుకొచ్చి చెప్తున్నాడు దీన్నంతా కూడా కలిసి దీనికి ఈ అధ్యాయానికి చిన్న పేరు పెట్టడం జరిగింది అదేమిటి అని చెప్పేసి అంటే ఆ పేరు గురించి చెప్తున్నామంటే ఈ పేరుని ఒక విశేషం ఉంది తత్వోపదేశ వింశికము అని ఈ ఇరవై ఇరవై శ్లోకాల్లో తత్వాన్ని ఉపదేశిస్తాడు ఈ ఇరవై శ్లోకాల్లో తత్వాన్ని ఉపదేశించడం ఉద్దేశం ఏమిటంటే ఈ బాహిరమైనటువంటివన్నీ కూడా ఇరవై నాలుగు జ్ఞానేంద్రియాలు నాలుగు కర్మేంద్రియాలు నాలుగు భూతాలు నాలుగు ఐదు తర్మాత్రలు ఈ మొత్తం ఇరవై ఈ ఇరవై తత్వాలతోనూ కూడా ఉపదేశం చేస్తున్నాడు అని భావించారు మనం అంతఃకరణను ఉద్దీపనం చేస్తున్నాడు చేస్తూ నువ్వు నువ్వు ఉన్నావు మనస్సు ఉన్నావు మొత్తం రెండు కాకుండా ఉన్నావు అహంకారమై ఉన్నావు అది కాకుండా ఉన్నావు కాబట్టి వీటన్నిటికంటే కూడా మూలమే ఉన్నావు మూలము కాకుండా ఉన్నావు వదిలేయాలి అనే భావన అర్థం చేసుకున్నట్టుగా నువ్వు సక్రమంగా ఉండగలవు అని చెప్తున్నాడు దీనికో ఈ అధ్యాయం తత్వోపదేశం పూర్తయిందమ్మా మనం రేపు ఇంకొక విద్యార్థులకి విశేషోపదేశం విశేషంగా ఉపదేశం ఉంటుంది ఆ విశేషోపదేశం రేపు చూద్దాం ఇది మాత్రం అంటే భ్రాంతి అంటే అమ్మ మమకారం చెప్పింది కదండి అవును భ్రమ భాంతి రెండు చెప్పారమ్మా చేత కలిగేది భ్రాంతి నేను నాది అనుకోవడం విషయం ఉంటుంది అందువల్ల నాహం సోహం అనేటువంటి రెండు అనే విభాగం వదిలేసేది నేను కాదు అన్నప్పుడు నేను సోహం అన్నప్పుడు అహం ఉంటోంది ఈ రెండు చోట్ల అహం అనేది ఉంటుందిగా అహం ప్రవృత్తిని వదిలేసి ఆ నిరం ప్రవృత్తిలో తన్మయత్వాన్ని పొందినప్పుడు నీవు సత్వ కూడా ప్రధానుడవయి గుణాతీతమైనటువంటి స్థితిలో నిర్గతత్వాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ భావాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలమ్మా అదమ్మా కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఉన్నదొక్కటే అదే నీవు నీవే అది నీవు భేదం కూడా నువ్వు క్రియేట్ చేసుకుంటున్నదే ఆ రకమైనటువంటి భావానికి కూడా అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పడమే ఇక్కడ ఉద్దేశం అంతే కాబట్టి ఈ భావాన్ని కనుక తెలుసుకున్నట్టు అయితే అది నేను నువ్వు అనేటువంటి త్రిపుడి కూడా లేదు కానీ ఈ త్రిపుడి వల్లనే సృష్టి ఏర్పడుతోంది అమ్మ ప్రకారంగా ఈ త్రిపుడి వల్లనే సృష్టి ఏర్పడుతుంది మాట్లాడాల్సి వస్తే నేను నువ్వే మాట్లాడతాను అనే మాట అవునమ్మా అదే నేనుగా ఉంటే మాట్లాడేది ఏం లేదు నేను మాట్లాడాల్సి వస్తే వ్యక్తీకరించాల్సి వచ్చేటప్పుడు నేను నువ్వు భయపవాల్సి వస్తాను నాలో అందరూ ఉన్నారని నేను ఏకాంత వేమంతా గారు నాలో అందరు ఉన్నారని చూస్తున్నాను అంటుంది అది మనకి మనకి మనకి ఎట్లా అవుతుందో చూడాలి అమ్మా ఇందులో మస్తాన్ అంకదాసు శాస్త్ర సంభాషణ ఎవరి అనుభవం వాళ్ళది ఒకళ్ళకి కనపడది ఇంకోళ్ళకి కనపడుతుంటారు ఎదురుగా ఉన్నా కూడా కనపడుతుంటాను అదే ప్రమాణంగా తీసుకున్నప్పుడు మనం అమ్మ జీవిత మహోదీలో వచ్చిన ప్రధానమైన క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క అనుభవాలు వారు వారి స్థాయిలో ఉన్నాయి వారి వారి గుణాలను బట్టి గణాలను బట్టి సంస్కారాలను బట్టి ఉన్నాయి కాబట్టి ఆయా సంస్కారాన్ని బట్టి ఆయా స్మరణ కలుగుతుంది కాబట్టి శ్యామలా నల్లి వీళ్ళందరూ కూడా చెప్పినట్టు నిన్ను గుర్తించేది నువ్వే గుర్తింపబడేది నువ్వే గుర్తించాలనే స్మరణ ఇచ్చేది నువ్వే వివరించేది నువ్వే అంటారు కాబట్టి ఆ భావాన్ని కనుక మనం పెట్టుకున్నప్పుడు ఒకటే అయినప్పుడు అదే అఖండమైనప్పుడు అదే అద్వైతమైనప్పుడు ఆ అద్వైతానుభవంలో సమగ్రత్వం ఉన్నప్పుడు ఏ నీకు ప్రత్యేకించి చెప్పగలిగిన లేదు ఈ విషయంలో బ్రహ్మానంద సరస్వతి అమ్మ మాట్లాడుతూ రెండు మాటలు మాట్లాడతారు ఏ అద్వైతం అంటే ఏమిటంటే అదే అంత అర్థం కానిది అద్వైతం అంటారు నేను విశిష్ట అద్వైతం ఏ అంతే నువ్వు నేను విభాగం ఎప్పుడైతే వచ్చిందో విశిష్టాత్మై అంటారు ఇదే మాత్రం బుచ్చమ్మ గారితో మాట్లాడుతూ గరికపాట్లో నువ్వు నేను ఉన్నంతకాలం నేను అంటారు అది కూడా గుర్తుపెట్టుకోమ్మా నువ్వు నేను అనేది కాలం నేను అన్నారు కాబట్టి నువ్వు నేను లైవ్ అయినప్పుడు నేను అంటారు జయ కళ్యాణ్ భారతీ స్వాముల వారితో చెబుతూ నాకు తాతమ్మ నాన్న మంగతా అంతా ఉన్నారు వాళ్ళు అయినప్పుడు నీ వస్తాను వాళ్ళు ఇప్పుడు వచ్చే పనే అంటారు ఇవన్నీ ఇంచుమించి ఇంటర్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ వీటి మధ్య ఉండేటువంటి అంత సంబంధాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే మన మానసిక స్థితిని కూడా మనం ఏ రకంగా పరిపక్వం అవుతుంది అనేటువంటిది మనం చూసుకోవాలి కాబట్టి అది అబ్బా అది అదే అంతే వాటికి అన్నిట్లోనూ ఉన్నది అదేననేది ఎప్పటికీ నెలకంగా స్థిరంగా ఉంటది